సహనో భునత్తు సహ వీర్ంకరవై తేజస్వినధీతమస్ మా విషావహై శాంతిశాశాంతి గోవిందం భూమే సంప్రాప్తే మూఢ జీ ధనాగమతృష్ణా గురు సద్బుద్ధి మనసి వితృష్ణా నిజ కర్మోపాతం విత్నయ చిత్తం ఇక్కడ రెండో శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు ఇది అర్థము అనే పురుషార్థం మీద ఆయన మనకు అవగాహన కల్పిస్తున్నారు సాధారణంగా ధనం అంటే అందరూ అంటే ప్రవచనకారులు చెప్పడానికి ఏముంది అంతా ఈ డబ్బంతా అశాశ్వతం మీరు వేసుకునే నగలు అశాశ్వతం అసలు మీ శరీరం అశాశ్వతం అలాంటి మాటలు ఎప్పుడూ శంకర్లు మాట్లాడరు ఇప్పుడు ఇంట్లో కూర్చుని చీపురికి విలువ లేదు బ్రష్కు విలువలేదు లేకపోతే చాటకి విలువలేదు తొక్కే ఫుట్ మ్యాట్కి విలువ లేదు తలుపులకి విలువ విలువ లేని వాటి స్పరించుకోవాలా చెప్పండి మనం దేని గురించి ఆలోచిస్తాం మన ఇంట్లో వీరు నేను తీసుకొచ్చి పెట్టే మంచి నెక్లెస్ అది ఎలా ఉంది విలువ ఉన్న వాటిని గుర్తుంచుకుంటామా విలువ లేని వాటి మీద జపం చేస్తామా చెయ్య కాబట్టి ఇక్కడ శంకర్లు కూడా ఈ విలువ లేదు దానికి అనట్లేదు ఆయన చాలా అద్భుతంగా అర్థము అనే పురుషార్థాన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా నీట్గా ప్రజెంట్ చేస్తున్నారు ఆయన అసలు శంకర్లు యొక్క ఆ విధానమే చాలా ఉత్కృష్టమైన విధానం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆయన ఇంటెలెక్చువల్గా ఉంటుంది అంతేకాని బండగా మెట్టగా ఉండదు ఆయన కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు మూఢ జహీహి ధన ఆగమ తృష్ణాం బాగా చూడండి ధనాన్ని జహీహి అని అంటే విడిచిపెట్టు అని అర్థం మూఢా అంటే ఓ డెల్యూడెడ్ అని నేను అర్థం అసలు డెల్యూడెడ్ అంటే ఏంటి తెలుసండి మూఢుడు అంటే అర్థమేంటి తెలుసండి పాపం వాడికి నిజమేమిటో అబద్ధం ఏమిటో తెలియదు నిజాన్ని అబద్ధంగానూ అబద్ధాన్ని నిజంగాను అనుకుంటూ ఆ మూఢత్వంతో ఉంటాడు భ్రమలో వాడికి ఏంటంటే కొద్దిగా మనం లైట్ వేసి అబ్బాయి ఇదిగో ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పామనుకోండి ఓహో అదే గురువుగారు ఇది నిజమా అని గ్రహించి దానివైపు వెళుతుంటాడు మూర్ఖుడు నాడు అనుకోండి వాడికి నిజానిజాలు తెలియవు మనం చెప్పిన నోరు ముయ్ నువ్వు చెప్పడం ఏంటి నాకు తెలిసిలే అవతలిపో గెట్ లాస్ట్ అంటారు అది మూర్ఖుడికి మూఢుడికి ఉండేటువంటి తేడా ఇప్పుడు అలాంటి మూర్ఖుడితో సంభాషణ మనం పెట్టుకోవడం అవసరం అంటారా అక్కర్లేదు అందుకనే ఇక్కడ శంకర్లు కూడా మూఢ అని ఇక్కడ వాళ్ళని అడ్రస్ చేస్తున్నా అంటే మూఢత్వము అని అంటే ఇట్ ఈస్ ఎ డెల్యూజన్ డెల్యూజన్ అంటే అర్థం ఏంటంటే న్యాయము అన్యాయము ధర్మము అధర్మము సత్యము అసత్యము నిజము అబద్ధము వీటి మధ్య తారతమ్యాలు తెలియక ఒకదానికొకటి కన్ఫ్యూజ్ చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాడిని మూడు కాబట్టి ఇప్పుడు మనందరి దృష్టి ఏంటంటే ఇప్పుడు అర్థము అనే పురుషార్థం మీద పడ్డారు అర్థము అంటే సపోజ్ డబ్బనే తీసుకున్నా ఈయన కూడా ధనము అన్నారు కనుక డబ్బనే తీసుకుందాం ఇప్పుడు జహిహి మూడా ఓ డెల్యూడెడ్ వన్ ఓ మూడుడా జహిహి అంటే విడిచిపెట్టు దేన్ని ధన అంటే ధనాన్ని విడిచిపెట్టు వెంటనే అర్థం చేసుకుంటా అనలేదు దానికి తోక తగిలించారు ఆగమ తృష్ణ తృష్ణ జహిహి తృష్ణాం జహిహి తృష్ణ అంటే ఆశని ఆయన విడిచిపెట్టమనలేదు అతి ఆశని తృష్ణ అంటారు ఆశయా బ్యతే జంతు ఆశ ఉంటేనే మనం బ్రతుకుతాం ఆశకి అత్యాశకి తేడా అందుకనే అత్యాశని ఇక్కడ తృష్ణ అన్నారు ఒకసారి రామాయణంలో కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది రాముణ్ణి అడుగుతా అసలు అత్యాశ అంటే ఏమిటి దానికి నిర్వచనం అంటే రాముడు అంటాడు సర్వసంసార దుఃఖానం తృష్ణైకా దీర్ఘదు అంతఃపురస్థమపితి సంకటే నేను రాముణ్ణి నన్ను అందరూ కూడా వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే సాక్షాత్ నారాయణుడని నన్ను అందరూ భావిస్తూ ఉంటారు అలాంటి నారాయణుడైనటువంటి నన్ను అసలు అయోధ్య తప్ప రెండోది చూడనటువంటి నన్ను ఒక ఆవిడికి కలిగినటువంటి అత్యాశ వల్ల ఈరోజు వీధిలో పడేసిందని ఎవరు కైకమ్మకు కలిగిన అత్యాశ అందుకనే సర్వసంసార దుఃఖానం కాని తన భరతుడు తన కొడుకైనటువంటి భరతుడు రాజవ్వాలనుకోవడం తప్పు కాదు అది ఆశ ఏతల్లేని ఆశిస్తుంది కానీ నా కొడుకు రాజవ్వాలి అంటే రాముడు అడవుల అనేటువంటి అత్యాశని చూసారా ఆ అత్యాశ వల్ల ఈరోజు నన్ను వీధిన పాడేసింది అంతకంటే ఏమీ లేదు సర్వసంసారా తృష్ణ దుఃఖద అంతఃపురస్థమో మహాసంకటే అంతఃపురంలో ఒక రాజుగా కోమలంగా ఉండవలసి నన్ను పాపం ఆవిడకి కలిగిన అత్యాశ వల్ల కోమలాంగుడైనటువంటి నన్ను తీసుకెళ్లి ఎండలో అడవిలో గోతులు గొప్పలు రొప్పలో ఏం చేస్తాను కాబట్టి ఇక్కడ కూడా శంకర్లు అదే అంటారు చాలా అద్భుతమైనటువంటి కోణంతో అయ్యా డబ్బు కావాలి అనుకోవడం తప్పు కాదు డబ్బే నా జీవితం అనుకోవడం మహాశరి అత్యాశ అది దెబ్బతీస్తుంది కాబట్టి ధనము అనేటువంటిది తప్పు కాదు ధనంలో ఏమన్నా ఇబ్బంది ఉందండి ఒక వెయ్యి రూపాయలు కట్టు ఉంది అనుకోండి ఒక ఆవు దగ్గర ఒక ఆవుని మనిషిని నిలబెట్టి వెయ్యి రూపాయలు కట్ట పెట్టారనుకోండి దీనికి ఆశ ఉంటుంది వాడికి అత్యాశ వస్తుంది దీని భావన ఉంటుంది వాడి భావన ఉంటుంది ఈ వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు కట్టంటే ఒక లక్ష రూపాయలు అబ్బాయి ఉంటే నేను ఒక పది నెలలు హాయిగా ఒక సంవత్సరం నా బ్రతుకు హాయిగా గడిపేయచ్చు అనుకుంటాడు హా ఉందనుకోండి దాని దగ్గర వెయ్యి రూపాయలు కట్ట కొత్తది పట్టుకొచ్చి పళ్ళ పళ్ళాడే పేపర్ పెట్టారనుకోండి అది ఒక్కసారి నాలుగు బయటికి చేసి ఆ పూటకే తినేద్దాం వీడు పన్నెండు నెలలకి ప్రోగ్రామ్ చేసుకున్నాడు అది పన్నెండు క్షణాలకి ప్రోగ్రామ్ చేసుకున్నాడు అర్థమైందండి డబ్బులో నేను పన్నెండు నెలలు ఉపయోగపడతాను లేకపోతే ఆవుకైతే పన్నెండు క్షణాలు ఉపయోగ అని ఏమనుందా ఆ డిఫరెన్స్ ఉందా ఆ పక్షభేదం ఏమనుందా లేదు ధనం యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే వస్తువుల్ని మనం కొనిపెట్టడం అందుకనే మనకి ఇంగ్లీష్లో కూడా మంచి సామెతులు ఉన్నాయి ప్రోవర్బ్స్ కెన్ బై ఏ బెడ్ బట్ యూ కెన్ బై ఏ స్లీప్ యూ కెన్ బై ఏ గోల్డెన్ ప్లేట్ బట్ యూ కె బై ఏ హంగర్ అర్థమైందండి మనం మంచి పరుపుని మంచి తలగడ మంచి మంచం కొనుక్కోవచ్చు కానీ మంచి నిద్రని సుఖమయమైన నిద్రని మనం కొనుక్కోలేము ఏ డబ్బు పెట్టినా అర్థమైందా ఒకవేళ అబ్బబ్ కొనుక్కోవచ్చండి ఒక టెన్ పెడితే వాల్యూమ్ ఫైవ్ వస్తుంది వేసుకుంటే మంచి నిద్ర రాదేంటి నిజమే వాల్యూమ్ ఫైవ్ వేసుకుంటే నిద్ర వస్తుంది కానీ మీరు వాల్యూమ్ ఫైవ్ వేసుకుని నిద్రపోయిన లేస్తే వాడి ముఖం చూడండి ప్రశాంతంగా ప్రాకృతికంగా పడుకున్న వాడి ముఖం చూడండి వీడు ఎన్ని వాల్యూములు పెంచుకుంటూ పోవాలి వాల్యూమ్ ఫైవ్ వేశాడు అనుకోండి ఒక్క నాలుగైదు రోజులు ఉపయోగపడుతుంది ఆ తర్వాత మళ్ళీ బుద్ధి ఆ మాత్రకు అలవాటు పడిపోయి నిద్ర అప్పుడు వాల్యూమ్ టెన్ దీనికి అలవాటు పడిందంటే వాల్యూమ్ ట్వంటీ ఆ తర్వాత థర్టీ ఫార్టీ హండ్రెడ్కి వచ్చినప్పుడు వీడికి పేలిపోతుంది బల్బు ఫ్యూజ్ పోతుంది అర్థమైందే కాబట్టి ఇక్కడ మీరు బాగా గ్రహించవలసినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే తృష్ణ కృష్ణ అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ శంకర్ని తీసుకున్నారు ధనాన్ని ఆయన విడిచిపెట్టమనట్లేదు ధనం పట్ల నీకున్న కృష్ణ వీడ్స అదొక ఒక రకమైనటువంటి ఆ లాంగింగ్ అనమాట డబ్బే జీవితం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకం నాకు తెలుసు నేను ఊరిలో ప్రవచనానికి వెళ్ళాను బ్రహ్మచారి అక్కడ ఆ ఊరికి పెద్ద జమీందారు కానీ ఆయన చూస్తే ఎలా ఉంటాడంటే పైనుంచి కింద వరకు ఒకటే బట్టే వేస్తాయన్నమాట అది మూడు రోజులకు ఒకసారి ఉతుకుతాడు అది కూడా సబ్బు పెట్టి ఉతికితే ఇబ్బంది అని చెప్పి దాన్ని నెలలో ఉతికేస్తాడు ఆ నీళ్లు కూడా ఎక్కువ వాడితే ఖర్చు అంటే మోటార్ వేయాలని చెప్పేసి అతను స్నానం చేసినప్పుడు ఆ నీళ్ళంతా కదండి సబ్బు రుద్దుకుంటాడు కదా ఆ సబ్బు వాసన ఎలాగో ఉంటుంది పట్టిపెట్టి దాంట్లో బట్టలు నానబెడతాడు నిజం చెప్పులు ఉదయం పూడు టిఫిన్ చేయడు కాఫీ టీలు నేను తాగనండి అని అంటే ఒక యోగిలాగా ప్రదర్శిస్తాడు కానీ అది కాదు కాఫీ తాగితే ఐదు రూపాయలు టిఫిన్ చేస్తే పది రూపాయలు పదిహేను రూపాయలు పోతుంది అవి ఇవి చెడిపి ఈ చిరుతులు నేను తినండి అని అంటాడు అంటే అవినీతి డబ్బు ఖర్చు పెట్టాలి మధ్యాహ్నం భోజనం చేస్తారు ఏమిటంటే ఒక అన్నం బీరకాయ పప్పు అన్నం లేకపోతే ఎందుకు తెలిసా అంటే బీరకాయ పప్పు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇష్టం బీరకాయ మీద కాదు ఆ తొక్కతోటి పచ్చడి చేసుకోవచ్చు బీరకాయతోటి పప్పు వండుకోవచ్చు రెండు తిన్నట్టు ఉంటుంది చింతపండు ఒక గింజ బయటకి తీసి దాన్ని బాగా నిలిపి దాంట్లో దాని చింతపండు కుయ్యో మొర్రో అని అది అరిచేదాకా పిండుతుంటాడు దాంతో చారుపడతాడు ఇంత ఉప్పు ఇంత కారం మా ఇంట్లో మూడు రకాలు వంటలు లేకుండా తినలేవండి ఏంటి మూడు రకాలు ఒకటే రకం అది అన్ని రకం మూడు రకాలుగా చేసుకుని తినడం దాన్ని ఏమిటి సాధించి అడితనంటే నిజంగా మీరు నమ్మ అతన్ని చూస్తే ఎందుకు ఇతను ఇలా అర్థం కావట్లేదు అతను ఏమిటి భ్రమపడేవాడంటే నిజంగా ఈ డబ్బే నన్ను కాపాడుతుంది అనుకునేవాడు నీకు భజగోవిందం వస్తుంది మళ్ళీ వస్తుంది ఈ డబ్బు తాలూకా విలువ ఏమిటో అందుకని మన శాస్త్రాలు శాస్త్రకారులు ఏమంటున్నారని లక్ష్మీదేవి వైకుంఠం నుంచి బయలుదేరి వచ్చిందట మహావిష్ణు అనేట టైమే బ్రహ్మగారు సృష్టించేశారు ఇప్పుడు అక్కడ నీ అంశ లేకపోతే భూలోకంలో నడవదు ఎక్కడ ప్రకృతి నడవదు కాబట్టి నువ్వు వెళ్ళాలమ్మా నువ్వు కిందకు వెళ్ళాలి తప్పదు అని అంటే మరి ఒక భర్తను విడిచిపెట్టి నేను వచ్చేస్తున్నాను అంటే నాకు సౌక్యం అక్కడ ఉండదు కదా నీ దగ్గరే కదా వైకుంఠంలో ఆ ఒత్తిదే ఆయన దగ్గరే ఆయన వదిలిపెట్టి ఎప్పుడు బయటకు వెళ్తుంటాడు ఈ లక్ష్మీదేవికి ఏంటంటే పాపం ఈ వైకుంఠం వదిలిపెట్టి వెళ్ళమన్నారు విష్ణు ఎలాగ ఏంటి ఇక్కడ ఇక్కడ అలవాటు పడిపోయాను మొత్తం వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి అని ఆవిడేమంటే ఏమంటే వెళ్ళమంటున్నారు సరే నేను అయితే నాకు నలుగురు నాకు చెప్పండి నలుగురు తోడు లేకుండా వెళ్ళాం కదా నలుగురు నప్ప చెప్పండి ఎవరు చత్వరో ధనదయా నలుగురు లక్ష్మీదేవికి బాడీ గార్డ్స్ అట ఎవరు ధర్మ అగ్ని నృప తస్కరాహర్మము అనేటువంటివి రెండోది ఏంటి అగ్ని అగ్నిదేవుడు నృపుడు అంటే రాజు రాజు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనమాట తస్కరాహ అంటే దొంగ భో ఆకరవాడు చాలా గొప్పవాడు నలుగురిని వెంట పెట్టుకు వచ్చిందంటే లక్ష్మీదేవి ఇక్కడికి ఎవరెవరిని ధర్మము అగ్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తస్కరుడు దొంగ్యంతి చేతరాహ నలుగురిని వెంట పెట్టుకుని ఆవిడని ఈ నలుగురిని నేను ఎందుకు వెంట పెట్టుకొళ్తున్నానంటే వీళ్ళందరిలో జ్యేష్ఠుడెవరు నలుగురిలో జ్యేష్ఠుడెవరు ధర్మం ధర్మ అగ్ని నృప తస్కరాహ దాంట్లో జ్యేష్ఠుడు ఎవడు ధర్మం ఎవడైనా ఈ భూలోకంలో నన్ను వరించి నన్ను ఇంట్లో పెట్టుకొని ధర్మాన్ని కనుక ఆచరించకుండా విడిచిపెట్టాడు అని అంటే ధర్మజ్ఞుణ్ణి వాడు ధర్మపురుషుణ్ణి అవమానం చేసినట్టే నా అంగరక్షకుల్లో జ్యేష్ఠుడిని అవమానం చేసినట్టే ఎప్పుడైతే అంగరక్షకుల్లో బెటాలియన్ చీఫ్ని అవమానం చేశారో మిగతా వాళ్ళు ఊరుకుంటారా త్రయ్యంతిచేతరాహ ఈ ముగ్గురు కోపం తట్టుకోలేక సమస్తం భ్రష్టు పడుతుందండి ఆ వరం అందుకనే లక్ష్మీదేవి మనల్ని వరించింది అని అంటే మనం వాళ్ళ అంగరక్షకుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు బెటాలియన్ చీఫ్ ఎవరు ధర్మం దాన్ని ఆచరిస్తూ పోవాలి అందుకనే ధర్మం అంటే ఏమిటి అంటే మనకు వీలైనంత దానం చేస్తూ ఉండటం ఇప్పుడు లక్ష్మి ఎవరైనా సరే ఒక్క మాట చెప్తానండి మిమ్మల్ని గదిలో పెట్టి తలుపులు వేసి గాలి కూడా రాకుండా లోపల పెట్టి తాళం వేసి రోజు ఉదయం నేను వచ్చి ఒకసారి తలుపులు తీసి మిమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేసి మీకు అన్నీ చేసేసి మళ్ళీ తలుపులు వేసుకుని వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి మళ్ళీ తలుపులు తీసి పూజ చేసి మళ్ళీ తలుపులు వేసుకుని అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి ఒక్కరోజు పడతారు రెండు రోజులు పడతారు రెండు రోజులు పడతారు మీరు చెప్పండి మీకు ఇష్టం ఉంటుందా మీ వల్లకాడు పూజ పక్కన పడి నన్ను బయటకు పంపించండి అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లక్ష్మీదేవిని మాంచి గదిలో ఎనపెట్లో లాకర్లో పెట్టి గాలి కూడా దూరకుండా లోపల పెట్టి ఉదయాన్నే వెళ్ళి తలుపు తీసి అగరవత్తులు దీపం చూపించేసి మళ్ళీ తలుపులేహేస్తున్నాం ఆవిడ లోపల మగ్గిపోతూ ఉండేవి అసలు లక్ష్మీ అంటే అర్థం ఏంటి తెలుసండి చంచలము అని అర్థం అకాదు లక్ష్మీదేవి దగ్గర ఉండేది ఏమిటి తెలుసండి ఏనుగు అర్థమైందే లక్ష్మీదేవిని మనం పెట్టుకోవడం అంటే ఒక ఏనుగును పెట్టుకున్నట్టు అర్థం అర్థమైంది అంతేకాదు లక్ష్మీదేవి పట్టుకున్నటువంటి పుష్పం ఏమిటి తెలుసు అండి తామరపు తామరపు ఎందుకు పట్టుకుని తెలుసు మీకు నలినీ దళగతం మతిశయ చపలం ఎంత అద్భుతంగా ఉంది చూడండి అయ్యా నేను తామరపు ఎందుకు పట్టుకున్నాను ముందు అర్థం చేసుకుంటే నన్ను ఎలా ఉపయోగించుకోవాలని తెలుస్తుంది ఎందుకు పట్టుకుంది లక్ష్మీదేవి తామరప్పు అని అంటే తామరాకు మీద నీటి బుట్టు పడితే ఎంతసేపు ఉంటుంది ఒక ప్లేస్లో ఉంటుందా ఉండదు ఒక డైరెక్షన్లో ఉంటుందా ఉండదు ఎటు పోతుందో ఎటు పడుతుందో తెలియదు అలా అలాగనే నేను నీ దగ్గరకు వచ్చానంటే అలానే ఉంటాను ఎప్పుడు వస్తానో తెలియదు ఎప్పుడు పోతానో తెలియదు ఎటు తిరుగుతుంటానో తెలియదు కాబట్టి నేను నీకు వచ్చిన వెంటనే నువ్వు సద్వినియోగం చేసే అప్పుడు నిన్ను పరమాత్ముడు వరిస్తాడు లక్ష్మీదేవి ఎవరిని పట్టుకొచ్చిందండి నలుగుర్ని అందులో జ్యేష్ఠుడెవరు ధర్మము కాబట్టి ఎప్పుడైతే ధర్మాన్ని మనం గౌరవించి మనకు భగవంతుడి డబ్బునిచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అని అంటే వు ఆర్ ట్రస్టీ ఫర్ దెమ్ మనం ఎవరిని తెలిసింది దానికి ధర్మకర్తలం అంతే మనకెందుకు ఈ డబ్బు ఇచ్చారంటే పరమాత్మ ఊరే నువ్వు తినడం నీ భార్య తినడం నీ పిల్లలు తినడం వాళ్ళు తినడం కాదు ఒక ఆయన అన్నాడు ఏమిటి పెద్ద స్వామీజీ ఏమిటి లక్ష భోజనం పెట్టారటం మొన్న అది పెద్ద ఏంటి నేను నా జీవిత నేను కూడా అన్నదానం చేస్తున్నాను అన్నాడు నాకు ఆశ్చర్యం అనిపించుకో అమ్మో వీడిని చూసి మనం నేర్చుకోవాలని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నా పాపం వెళ్ళా బాబు మీరు అన్నదానం ఎలా చేస్తున్నారంటే ఏంటి అన్నదానం చేయడం ఏంటి మీరు ఒక్కసారి చేస్తారంటే సంవత్సరానికి ఐదేళ్ళకు ఒకసారి నేను ప్రతి పూట ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాను అబ్బాయి ఎంతో ఓపికడి బాబు ఎలా చేస్తున్నాను అంటే మాకు ఒక్కదానికి పడ్డం కోసమే ఉన్నదానాలన్నీ అయిపోయి ప్రాణాలన్నీ ఊడిపోతాయి మాకు మీరు పూట పూటకి రోజు రోజుకి పెడుతున్నారంటారు ఎలా పెడుతున్నారు ఏమిటి అసలు ఇంత శక్తి ఏమిటి సామర్థ్యం ఏమిటి డబ్బు సరైన తర్వాత అసలు ఎలా చెప్పండి అని ఆయన ఒకటే మాట్లాడు నా భార్య నా పిల్లలు మా ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం మా భార్య పిల్లలందరూ భోజనం చేస్తారు సాయంత్రం మేమందరం భోజనం చేస్తాము నా దదిలేయండి నన్ను ఆధారం చేసుకునే కదా వాళ్ళందరూ తింటున్నారు కాబట్టి రోజుకి మూడు పూటలు అన్నదానం నలుగురికి పెడుతున్నాను నెలకు ఎంత అయింది మూడు పూటలు అంటే తొంభై పూటలు తొంభై ఇంటూ నలుగురు తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు మందికి నెలకు చేస్తున్నాను సంవత్సరానికి ఎంత అయింది పన్నెండు మూడు ముప్పై మొత్తం ఎంత వచ్చింది ఇంచుమించు నాలుగు వేల మందికి నేను సంవత్సరానికి భోజనం పెడుతున్నాను నాది వంద సంవత్సరాలు అనుకోండి ఆయుష్ వంద ఇంటూ నాలుగు వేలు ఎంత లక్షలు అవునా మీరు లక్ష మందికి పెట్టారు నేను నాలుగు లక్షల మందికి పెడుతున్నాను జీవితం నమస్కారం ఇలాంటి మేధావులు కూడా ఉంటారు నీ భార్యకు పెడితే అన్నదానం అవ్వదు నీ పిల్లలకు పెడితే అన్నదానం అవ్వదు అర్థమైందండి ఇంకొకటి డబ్బు అనేది లక్ష్మీదేవి ఎప్పుడు ఆనందపడుతుంది తెలుసండి ఐశ్వర్యం అనేది ఇన్కమ్ కాదు ఐశ్వర్యం ఔట్ గోయింగ్లో ఐశ్వర్యం ప్రదర్శింపబడుతుంది వీడు గొప్ప ఐశ్వర్యవంతుడు రానంటే వాడి కారు ఉంది బంగ్లా ఉంది అనుకుంటే అనుకోరండి వాడి ఐశ్వర్యాన్ని బయటికి పంపేటప్పుడు ఏ మార్గాల్లో పంపుతున్నాడో అది ఐశ్వర్యప్రదమైనటువంటి మార్గాలు అయి ఉండాలి ఒక ఆకలితో అలమటించే వాడికి అన్నం పెట్టిన బట్టలు లేకుండా చింపిడి బట్టలతో తిరిగే వాడికి పెట్టిన ఒక వేదాన్ని పోషించిన గోవుల్ని పోషించిన దేవాలయాలు కట్టించిన దేవత ఆరామాలని దేవతా విగ్రహాల్ని మనం పూజించిన యజ్ఞయాగాది క్రతువులు చేసిన భక్తులందరికీ కావలసిన వసతుల్ని వనరుల్ని సమకూర్చిన ఇది ఐశ్వర్యప్రదంగా వెళ్ళేది అదే ఈ డబ్బు రకరకాలుగా అపసవ్య మార్గాల్లో వెళ్ళిందనుకోండి లక్ష్మీదేవి అంటుంది త్రయూప్యంతి చేతరాహ నిజంగా నా జీవితంలో అనుభవం అండి నిజంగా నా జీవితంలో చాలామంది జీవితాలు నేను చూస్తూ ఉంటాను డబ్బుని కనుక ధర్మబద్ధంగా దాన్ని అవుట్లెట్ పెట్టుకోకపోతే అపసవ్యంగా వాడితే అది ఎప్పటికైనా ముగ్గురు కోపగిస్తారు ఎవరు నృప అగ్ని తస్కరాహ ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా అందుతుంది దొంగకి అందవలసిన ఇన్ఫర్మేషన్లు అందుతాయి అగ్నిదేవుడికి అందుతుంది కానీ ముగ్గురులో వెరైటీ ఏమిటి తెలుసా అండి ఇన్కమ్ ట్యాక్స్ వాడికి అందితే మనల్ని సీజ్ చేసి అకౌంట్స్ అన్ని పట్టుకుపోతాడు మళ్ళీ మనం కోర్టులో వేసుకుంటాం కింద మీద పడతాం తెచ్చుకుంటాం దొంగ అనుకోండి కోర్టు లేదు వాళ్ళ కాదు దొంగోడికి తేలుగుట్టిన మనం ఎక్కడ మాట్లాడడానికి మనం బాధపడ్డమే తప్ప ఎవడికైనా చెబితే నీకు నుంచి వచ్చింది అసలు అన్నాడంటే అసలు వాడు పట్టుకుపోయేది కదా ఉన్నవన్నీ పట్టుకుపోతాడు అన్న వస్త్రాలు మాట దేవుడు ఉన్న వస్త్రాలన్నీ ఊడిపోతాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే ఒక ఒక ఫెసిలిటీ ఉండదు మళ్ళీ ఏదో తెచ్చుకునే ప్రయత్నం చేయచ్చు ఇక మూడో తమ్ముడు రెండో తమ్ముడు దొంగ వాడు పడ్డాడంటే ఇంక మళ్ళీ తిరిగి రావడం ఉండదు ఎద్గత్వానని వర్తంతే ఇంక అయిపోయింది అంతే కిక్కు అనుకుంటే అలా మూటి మూసి కూర్చుపడగొట్టాలి ఏమిటంటే ఏం లేదులేండి ఏదో అయిపోయింది ఇక మూడవ నాడు ఎవడు తెలిసా అండి అగ్ని వీడు డేంజరస్ వేలవుడు వీడేంటనంటే ఇంకా అసలు వెసులుబాటుగా కాదు ఇంకోటిగా చెప్పుకుందానికి మనల్ని కూడా మిగిలిచిండు తగిలిడిపోయిందండి ఇల్లు మనుషులు పోతారు ప్రాణము పోతుంది ఆస్తి నష్టం మొత్తం వచ్చేస్తారు అందుకని లక్ష్మీదేవి వాళ్ళ ముగ్గురిని పటిష్టంగా పెట్టుకుని వాళ్ళ ముగ్గురికి చీఫ్గా ధర్మాన్ని పెట్టుకుని వచ్చింది అబ్బాయి ధర్మాన్ని పట్టుకున్నావా వాళ్ళ ముగ్గురుని జోలికి రారు నన్ను ధర్మబద్ధంగా బయటికి పంపావా వాళ్ళు నీ జోలికి రారు అంతేకాదు ఇంకోటి కూడా వరం ఇచ్చింది మనుషులకి ఎవరైతే నన్ను వరించినటువంటి వ్యక్తుల దగ్గరికి నేను వెళతాను కనుక నేను వాళ్ళని వరిస్తాను కనుక నన్ను సవ్యంగా ఎవరైతే ధర్మబద్ధంగా వాడారో వాళ్ళు ధర్మకర్తలు అవుతారు కనుక ఆ ధర్మకర్త అయి ఉన్న వ్యక్తికి నా భర్త అనుగ్రహం కలుగుతుంది మురారి వాడిని పట్టుకుంటారు వాణ్ణి ఉద్ధరిస్తాడు ఎందుకని ధర్మస్య ప్రభురచ్యుత ధర్మానికి ప్రభు ఎవరు అచ్యుతుడు నా భర్త ధర్మానికి ప్రభు ఎవరు భర్త నా భర్త కాబట్టి నేను తెచ్చుకున్నటువంటి బెటాలియన్ చీఫ్ ఎవరు తెలిసండి నా భర్త తాలూకా సేవకుడు వాణ్ణి పట్టుకొని నన్ను కనుక ఖర్చు పెట్టారా మీరు నా భర్తకు చెప్తాడు వాడు ఏమంటే విష్ణు గారు మిస్టర్ విష్ణు ఈజ్ ఓకే జెంటిల్ ఫెలో జెంటిల్ మ్యాన్ చాలా మంచిది మీ ఆవిని సవ్యమైన మార్గంలోనే మీరు పంపించారు మీ ఆవిడిని వాడి దగ్గరికి ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా మీ ఆవిని సవ్యంగా ఉపయోగించుకుని నమస్కరించి పూజించి ధర్మబద్ధంగా వాడు ఆవిడిని సాగనంపాడు అంటే అప్పుడు మిస్టర్ విష్ణు టిక్కు పెడతాడు భూలోకంలో వస్తే వీడిని ఎలా రక్షించాలని లేదా విష్ణు ఏం చెయ్యక్కర్లేదు త్రయ్యంతి చేతరాహ ఈ ముగ్గురు చూసుకుంటారు కాబట్టి డబ్బు అనేది ఎలాంటిదని అంటే లక్ష్మీదేవి మనకు చెప్తుంది అంటే తామర పువ్వు పట్టుకుంటుంది కదండి అందులోనే మీకు అర్థం తెలిసిపోవాలి ఏమిటనంటే అబ్బాయి తామర ఆకు మీద నీళ్లు బొట్టు పడితే ఎంత చంచలంగా చపలంగా ఎప్పుడు కిందకి జారిపోతామా ఉంటుందో అంటుకోకుండా ఎలా ఉంటుందో నేను కూడా ఈ భూమి మీద నీ దగ్గరకు వచ్చినప్పుడు అంటుకోకుండా ఉంటాను నువ్వు పసలు పెట్టి రసలు పెట్టి నన్ను అంటించాలని చూసినా మొత్తం బీక్కుపోతాను కాబట్టి నేను నా భర్త దగ్గరకు వెళ్ళిపోవాలనుకుంటానే తప్ప నీ దగ్గర పడుండాలని నేను ఎప్పుడు అనుకోను కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకుని నన్ను సాగనంపే ధర్మబద్ధంగా ఉపయోగించుకుని సాగనంపేయని లక్ష్మీదేవి మనకు తామర పూ పట్టుకొని ఆ సంకేతాన్ని ఇస్తుంది పార్వతీదేవి దగ్గర తామరపు పువ్వు ఉండదు చూడండి ఆవిడ దగ్గర ఉత్పలం ఉంటుంది అర్థమైందే సరస్వతీదేవి దగ్గర పువ్వు ఉండదు ఆవిడ దగ్గర వేరే పుష్పం ఉంటుంది లక్ష్మీదేవి దగ్గర మాత్రమే తామర ఎందుకు ఉండాలి ఇది అర్థం అంతకంటే వేరే అర్థమే లేదు కాబట్టి ఇక్కడ కూడా శంకర్లు అంటారు ముడజహీహి ధనాగమ తృష్ణ తృష్ణ అంటే ఆ అత్యాశను విడిచిపెట్టవయ్యా ధనం అనేది ఒక సాధన ఈ లోకల్లో డబ్బు కట్టాం శుభ్రమైన వసతి తీసుకున్నాం భోజనం తింటున్నాం అన్నపానాలు తీసుకుంటున్నాం ఆహారం తీసుకుంటున్నాం చక్కగా ఇప్పుడు డబ్బు ఉంది ఉంది కనుక ఈ సాధనన్నీ పొందుతున్నాం డబ్బుకి విలువ ఈ లోకల్లో వస్తువుల్ని పరికరాల్ని మనకు తెచ్చిపెట్టడం అంతే అంతకుమించి డబ్బుకు విలువలేదు అంతకుమించి ఏమైనా విలువ ఉందా ఆకలేసింది ఇంట్లో బియ్యం అయిపోయింది వెంటనే గదిలోకి వెళ్ళి లాకర్ తీసి అక్కడ రూపాయల నాణాలు ఐదు రూపాయలు నాణాలు పట్టుకొచ్చి ఒక గుప్పి పట్టుకొచ్చి నీళ్ళలో వేసి ఉడకపెట్టి దానికి అంటారా ఉడుకుతాయా చచ్చినవుడు బాగా ఆలోచించండి ధనము అనేటువంటిది జీవితానికి ప్రధానమైనటువంటి ఒక సాధన కానీ జీవితమే దానికి ప్రధానమైపోకూడదు అర్థమైందా జీవితానికి ధనం ప్రధానం అవ్వాలి కానీ ధనానికి జీవితమే ప్రధానమైపోకూడదు కాబట్టి ఇక్కడ శంకర్లు కూడా కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ నీ యొక్క మనస్సుని అంతర్ముఖత చేస్తు విలితే, ఆ పరమ ప పవిత్రమైనటువంటి పరమాత్ముని పట్టుకునే ప్రయత్నం చేసే మార్గంలో నీ మనస్సు అంతర్ముఖత చెందితే ఈ తృష్ణలు ఉండవయ్యానిక ఈ తృష్ణులేదు ఉండవు ఎల్లభ సే నిజ కర్మో పాతం ఎంత అద్భుతమైన మెసేజ్ సొసైటీ కంటే లంచగొండితనాన్ని మనం నిర్మూలించాలని అందరూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు అభసే నిజ కర్మ ఉపాత్తం నువ్వు ఎంత పని చేసావో ఆ పనికి తగ్గ ధనాన్ని కనుక నువ్వు సంపాదించుకొచ్చి తిన్నావా నీకు అది సౌఖ్యాన్నిస్తుంది నువ్వు చేసిన పని కన్నా కూడా ఎక్కువ ద్రవ్యాన్ని ఆశించి తెచ్చుకున్నావా అది దొంగతనం కంటే మహానేరమది మనం పది రూపాయలు సంపాదించుకోవాల్సిన పని చేసి వంద రూపాయలు దాంట్లో సంపాదించామని అంటే తొంభై రూపాయలు అన్యాయంగా మనకు వచ్చినట్లే ఆ డబ్బుని మనం తిన్నామా గమనించండి అది పాపం అది పాప అన్నం అది పాప బుక్ దాని శాస్త్రం ఉంటుంది నువ్వు పాపాన్ని తింటున్నావు అన్నం కాదక్కడ ఏం తింటున్నారు అక్కడ పాపము చెయ్యడమే కాకుండా పాపాన్ని వండుకొని కోరలు అన్నము ఈ రూపాలతో పాపాన్ని వండుకొని పాపాన్ని తింటున్నావు నువ్వు పాపాన్ని తినడమే కాకుండా నిన్ను ఆశ్రయించినటువంటి నీ బంధువులు మిత్రులు ఆత్మీయులు ఆప్తులో వాళ్ళు కూడా పాపాన్ని తింటున్నారు కాబట్టి పాపంలో అందరికీ వాటా పంచుతున్నావు కాబట్టి నువ్వెవరివి పాపాలని వాటా వేస్తున్నావు శంకర్లు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి అప్పుడు ఇదేమవుతుంది అన్యాయార్జిత విత్తం సహమూలం వినశ్యతి అంటే నువ్వు ఎంతైతే కర్మ చేశావో ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని ను పొందకుండా ఎక్కువ ఫలితాన్ని పొందే ప్రయత్నం చేయడమే కాకుండా దాన్ని పొందడమే కాకుండా దాని అందరికీ పంచడం వల్ల సహమూలం వినశ్యతి సమూలంగా మొత్తం పోతుంది మిక్కుపోతుంది ఒక ఊర్లో ఒక సాధువు వెళ్తారు అక్కడ ఆయన వెళ్ళగానే ఊర్లో గ్రామస్తులందరూ చుట్టుముడతారు ఆయన పాపం చక్కటి కాలక్షేపం చేస్తూ అందరికీ మంచి తాత్విక చింతన అవి చెప్తూ ఉంటారు ఒక ఒక ఆవిడ వచ్చి స్వామి మహాత్మా మీరు మా ఇంటికి భిక్షకు రావాలి భోజన చేయండి పాప ఆవిడికి ఇంట్లో ఏం పెద్ద వసతు ఉండదు అయితే చేస్తుంది తెలుసండి వాళ్ళ అబ్బాయికి చెప్తుంది రే పెద్ద ఆయన మన ఇంటికి కానీ మన ఇంట్లో ద్రవ్యం లేదు మన లేదు మరి నువ్వు ఏదో రకంగా తీసుకురారంటే ఇతను ఏం చేస్తాడని అంటే వెళ్ళి సీటుగారి కొట్టులో కన్నం పెట్టేసి కొన్ని పరికరాలు సాధనాలు వస్తువులన్నీ పట్టుకొచ్చేస్తారు వంట చేసేస్తుంది పెట్టేస్తుంది పాపం ఆ సాధువు గారు ఆనందంగా భోజనం అయిపోతుంది అందరూ కాలక్షేపం అయిపోయింది పాపం ఎక్కడ భిక్ష అక్కడే విశ్రాంతి తీసుకోవడం అక్కడ అలవాటు ఎందుకంటే ఆయన వేరే గూడు నీడలేదు ఎవరు భోజనం పెడితే ఆ రోజు పడుకోబెడతారు పడుకున్న తర్వాత ఉదయం లేదు స్నానం చేసి మళ్ళీ ఆయన కార్యక్రమాలు కాలక్షేపాలు నెక్స్ట్ డే ఎవరు భిక్షకు వాళ్ళు తీసుకెళ్తారు జాగ్రత్తగా ఈయన రాత్రి పడుకున్నారు ఉదయం లేచారు లేచి చూస్తే ఈ సాధువు గారు కనపడట్లేదు పోతే పోయారు ఇంట్లో చూస్తే కొన్ని వెండి పదార్థాలు వస్తువులు కనిపించట్లేదు పోయింది వెంటనే ఈవిడ అల్లరఅల్లర చేసే శ్రీ మొత్తం గందరగోళం ఎవరో ఈ సాధువుని నమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం భిక్ష పెట్టాం కనీసం ఆ మాత్రం ఇంగితం కూడా లేదు ఆ సాధువు పూర్తిగా దీన్ని మా ఇంట్లో దొంగిలించిపోయారు మొత్తం వస్తువులన్నీ దెబ్బేసి పట్టుకుపోయారు ఊరిలో పెద్దలందరూ గుమిగూడారు మొత్తం మీద వెతకడానికి పంపిస్తే పొలిమేరలో దొరికారు ఆ సాధుగారు ఆ సాధు ఎక్కడికి పారిపోలేదు పొలిమేరలో ఎల్లు కూర్చుని ఆ అలా ఎదురుకుండా పెట్టుకు కూర్చున్నారు అన్నమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా పెట్టుకున్నారు పోనీ దొంగైతే పట్టుకుపోవాలి కాదు అలా పెట్టుకు కూర్చున్నారు వాళ్ళందరూ చూశారు వస్తువులు ఉన్నాయి సాధువుగారు ఉన్నారు అమ్మ దొరికాడని వస్తువుల్ని సాధుగారిని ముడేసి కట్టేసి పట్టుకొచ్చారు రచ్చ పండకి ఊర్లో అందరూ వచ్చేసారు ఈయన ప్రవచనం చెప్తున్నారంటే ఏ పెట్టా రాలేదు కానీ ఇప్పుడు దీనికి అయినప్పుడు ఇది మొత్తం వచ్చారు ఇంక ఇది తెగులు అనమాట జనానికి సరే ఈ కూడా ఓహో చాలా మంచిది ఈ రకంగా కూడా నేను ఇప్పుడు ఉపదేశం వచ్చి వెళ్ళి సరే ఊరిలో వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు అనమాట ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఈ సన్యాసులు నమ్మకూడదండి అలా వీళ్ళు మోసగాళ్ళు వీళ్ళు దరిద్రులు దౌర్భాగ్యులు దుర్మార్గులు దుష్టులు ఓహో ఇంక అన్ని రకాలు సహస్రనామం చదువుతున్నారనమాట అంటే మొత్తం మీద సాధు అలా కూర్చున్నారు ఆ ఊరిలో గ్రామానికి పెద్ద ఆయన చాలా ధార్మికుడు గొప్ప ధర్మకర్త మంచి వ్యక్తి ఆయన వాళ్ళు తిట్లు వింటున్నారు ఇల్ని చూస్తున్నారు ఈయన ముఖంలో ఎక్కడ కించిత్తు కూడా తప్పు చేసినటువంటి ఆ ఆత్మ న్యూనత భావన కనపడట్లేదు గిల్ట్ కానీ ఫీలింగ్స్ కానీ ఏమీ లేదు అలా ప్రసన్నంగా ఉన్నాడు ఆయన చూశాడు ఏదో తేడా ఉంది సాధువు లేదో మహాత్మ్యం ఉంది ఇతను ఈ దొంగతనం చేసినట్టు నా మనసు ఒప్పుకోవట్లేదు అనుకుని అందరూ తిట్టేసిన తర్వాత ఒక్కసారి అందరినీ ఊరుకోబెట్టి మహాత్మా మీరు చాలా గొప్పవారు మిమ్మల్ని మేము ఊరికి పిలిచాం ఆదరించాం మీకు ఆశ్రయం ఇచ్చాం మిమ్మల్ని సేవించాం మిమ్మల్ని పూజించాం అలాంటి మీరు అంత ఉత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మీరు ఈ దొంగతనం చేయడం సబబుగా అనిపించట్లేదు యదార్థానికి మీరు దొంగతనం చేశారా చేయలేదా ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి మీరు దాని నివారణ చెయ్యాలి అని అంటే అప్పుడు ఆయన నోరు తెరిచి ఒక మాట అంటారు అయ్యా నేను దొంగని కాను నేను సాధువుని కల్మషం ఎరగని సాధువుని నిష్కల్మషమైనటువంటి పసి హృదయం ఎలాంటిదో అంతకన్నా గొప్ప సాధువుని నా మనసు నాకు తెలుసు కానీ దొంగతనం చేసింది నేను కాదు రాత్రి ఇంటికి పిలిచి ఏ యజమాన్రాలు అయితే నన్ను పిలిచిందో ఆవిడ వల్ల నేను ఈ దొంగతనం చేశాను అంటే ఊర్లో అందరికీ పిచ్చెక్కిపోయింది దీనికి ఆవిడ చేయమంటుంది ఆవిడి ఇంట్లో వన్న నువ్వు పట్టుకుపో ఎవరన్నా ఈ నేంటి ఇలా మాట్లాడుతున్నట్టు చేసిన తప్పు మళ్ళీ ఇంకో ఆవిడ మీద రుద్దుతున్నాను ఆవిడ ఉంటే నేమండి స్వామి నన్ను ఏమన్నా మా ఇంట్లో వస్తువులను దొంగిలించుకుని వెళ్ళిపోమన్నా మిమ్మల్ని ఏమి నా మీద నేరం మోపుతున్నారు అని గారు అంటే అలా కాదమ్మా నువ్వు గతాన్ని మర్చిపోతున్నావు ఒక్కసారి గుర్తు చేసుకో సాధువుని నేను మీ ఇంటికి వచ్చాను నువ్వు నన్ను ఆదరించావు నాకు ఆహ్వానం పలికావు నేను వచ్చాను నాకు పంచభక్ష పరిమాణాలు పెట్టాలని అడగలేదే నువ్వు చెద్దన్న ఉంటే దాంట్లో నీళ్లు పోసి పెట్టు నేను హాయిగా తినేసి వెళ్తాను క్షుద్ వ్యాధిష్ట చికిత్స భిక్షౌషధం భుజ్యత నాకు నువ్వు అది పెట్టాలి ఇది అడగలేదు నువ్వు ఏది పెడితే అది భిక్షగా స్వీకరించి తింటాను కానీ నీ ఇంట్లో లేని దాన్ని కోసం నువ్వు నీ కొడుక్కి చెట్టు దొంగిలింపజేసినటువంటి వస్తువులు నాకు పెట్టావు ఆ అన్నం తిన్నానా రాత్రంతా అన్నము ఏం చెబుతుందంటే లోపలికి వెళ్ళి రసంగా మారుతుంది ఆ రసంలో నుంచి ఒక శక్తి మొదలవుతుంది ఆ శక్తి ప్రాణానికి శక్తి అవుతుంది ఆ ప్రాణం వెళ్ళి మనస్సుని కదుపుతుంది కాబట్టి అన్నాణం ప్రాణాత్మహత్యం కర్మసు చామృతం మనం తినే అన్నము లోపల ప్రాణంగా మారుతుంది ఆ ప్రాణము మనస్సుకు శక్తినిస్తుంది తద్వారా మన ఆలోచనలన్నీ అలా ఉంటాయి అందుకనే తినే ఆహారాన్ని శుద్ధమైన ఆహారాన్ని తినండి పవిత్రమైన ఆహారాన్ని తినండి హితంగా తినండి మితంగా తినండి అంటుంటారు మన వాళ్ళు కాబట్టి నువ్వు పెట్టిన ఆహారంలో హితం లేదు అహితమే ఉంది పాపభూ ఇష్టమైనటువంటి అన్నాన్ని పట్టుకొచ్చి పెట్టావు దొంగిలింపబడ్డ పదార్థాన్ని పట్టుకొచ్చి నాకు పెట్టావు అది నా లోపల మనస్సుని మార్చి నన్ను దొంగగా తాత్కాలికంగా మార్చి ఆ క్షరికావేశంలో దొంగిలించానే కానీ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆకలి అయిపోయి అరిగిపోయింది నీ ఆహారం అంతా పోయింది ఆ మనసులో ఆ సంస్కారం పోయింది రోజూ తింటుంటే గజ దొంగనైపోదు మేము ఆ పూటకి తిని బయటపడడం వల్ల తాత్కాలికంగా ఆ దొంగతనంతో బయటపడ్డాను పులిమేరకు వెళ్ళిన తర్వాత నా మనసు మారిపోయింది ఇదేంటిది సాధువును నేను ఇంత తప్పు చేశానే అయ్యయ్యో నేను ఈ తప్పు చేసి ఉండకూడదని పశ్చాత్తాపం చెంది కూర్చున్నాను అక్కడే మీ గ్రామస్తులకి నా ముఖం చూపించుకోలేక ఏ ఊర్లో అయితే పూజింపబడ్డానో ఆ ఊర్లో నిరాకరింపబడిన తర్వాత అక్కడికి అడుగు పెట్టడం నాకు ఇష్టం లేక మీరందరూ గుర్తిస్తారు నన్ను పట్టుకెళ్తారు నన్ను తీసుకెళ్తారనే నెపంతో నేను కూర్చున్నాను నువ్వు పెట్టిన ఆహారంలో లోపం ఉందా లేదా యథార్థంగా చెప్పు అందరి ముందనంటే తప్పు జరిగింది ఆ లోపం నా చేత పాపాన్ని చేయించి అందుకనే సాధువులు భిక్షలకి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళి తినకూడదు అర్థమైందండి ఎందుకో చెప్పలేము వాళ్ళు సంపాదించే దాంట్లో ఎక్కడో దోషం ఉండొచ్చు ఆ దోషం వీడికి అంటుందని అంటే వీడు దాంట్లో నుంచి ఇంకంతే దోషాలు చేస్తుంది సాధు యొక్క హృదయం ఎలా ఉంటుందంటే క్లీన్ స్లేట్లా ఉంటుంది పిచ్చి గీతలు గీస్తే పిచ్చి గీతలు దాని మీద ఉంటాయి మంచి గీతలు గీస్తే మంచి గీతలు ఉంటాయి అందుకని ఎక్కడికి వెళ్ళి భోజనం చేయకూడదు సాధు ఏం చేయాలి మరి మరి అడుక్కునేవారు కదండి మరి భిక్షాటం చేసేవారు భిక్షాపాత్ర పట్టుకెళ్ళి అడిగేవారు కదా అవును ఆ భిక్ష తెచ్చుకొని దానికి శుద్ధి చేయడం కోసం పది పదిహేను నిమిషాలు మంత్రోచ్చారణ చేయాలి శుద్ధి అవాలి అప్పుడు కాని అది తిన్న పదార్థం లోపలికి వెళ్ళి శుద్ధమైనటువంటి భావాన్ని కాబట్టి ఈ అన్నంలో కూడా చాలా విలువైన శక్తి దాగులు అన్నం శరీరానికి ఎంత ఆధారమో ఆ అన్నం నుంచే ప్రాణం పుడుతుంది ఆ ప్రాణం నుండే మనస్సు ఉద్భవిస్తుంది ఆ మనస్సు ఈ తిన్న ఆహారాన్ని ఆధారం చేసుకుని విన్యాసం చేస్తూ ఉంటుంది అందుకనే మీ అందరినీ కూడా గృహస్థులైన వాళ్ళందరినీ కూడా ఆడవాళ్ళకి మన సంస్కృతి చేతులెత్తి జోడించి నమస్కరించె పేదేనంటే మీరే స్వయంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు పెట్టుకొని దేవుడికి పూజ చేసి టిఫిన్ అన్నమో మీరు వండండి వాళ్ళని కూరగాయలు తరిగేయమనండి పర్లేదు బియ్యం కడిగేయమనండి పర్లేదు కానీ వంట చేయడం మటుకు ఆ అగ్నిని ముట్టుకొని ఆ పాకం చేసేది మటుకు కేవలం ఇంట్లో గృహిణి మాత్రమే చేయాలి ఏదో కూతురైనా చేయొచ్చు కోడైనా చేయచ్చు కానీ మా ఆయనకి నాకు మధ్య సఖ్యత లేదండి నా కొడుక్కి నాకు మధ్య సఖ్యత లేదండి నా కోడలికి నాకు మధ్య సఖ్యత లేదంటే ఏ సంస్కారంతో అయితే అక్కడ వంట పచనం చేయబడిందో ఆ సంస్కారం అన్నం ద్వారా ప్రాణమై మనస్సై మనలో ఆ రకమైనటువంటి ప్రవర్తనలకి దారి తీస్తుంది కాబట్టి గృహిణులందరికీ కూడా మన శాస్త్రం ఉంటుంది ఓపిక ఉన్నా లేకపోయినా మన సంస్కృతిలో మీరు చూస్తే ఎనభై ఏళ్ళు ఇప్పుడు మా అమ్మమ్మకి ఎనభై రెండేళ్ళు మొన్న పడి చచ్చిపోవాలనుకున్నటువంటి స్థాయిలో వెళ్ళింది దేవుడు దేవుల్లో మళ్ళీ వచ్చింది ఇప్పుడు అన్ని తీసి ఆవిడే వండుకుంటుంది కానీ కోడల చేత కూడా వంట చేయించట్లేదు కానీ కోడలు ఏ బుద్ధి పెట్టుకుని వండితే అంటుకుంటుందేమో ఆవిడే వంట చేస్తుంది ఆవిడే స్నానం చేసి ఇప్పటికీ లేచి పొయ్యి విలిగించుకుని ఆవిడ వంట చేస్తుంది నేను ఇప్పటికీ వెళ్ళిన ఆవిడ చేస్తుంటే తింటాను ఎందుకు తెలుసు అండి ఆవిడ విష్ణు సహస్రామము లలితా సహసనామము పూజలు భజన అవి చేసుకుంటుని దేవుడి దగ్గర కూర్చుంటే ఐదు నిమిషాలు దీపం పెడుతుంది కొంత పూజ మళ్ళీ వంట దగ్గరికి వస్తుంది మళ్ళీ వెళ్తుంది కొంత పారాయణం చేసుకుని మళ్ళీ వంట చేస్తుంది అంటే దైవానికి వంటకి లింకు పెట్టుకుని ఆవిడ చేస్తుంది వంట మనము దెయ్యాలకి వంటకి లింకు పెడతాం టీవీ ఆన్ చేసుకోవడం అక్కడ కూర్చోవడం వెళ్ళి వంట చేయడం అక్కడ ఉండే కంపు రొట్టు రుంపు పట్టుకొచ్చి ఇందులో పోయడం ఇంకా మరి మన సంస్కారాలు ఎలా మారుతాయి మన భావాలన్నీ ఇలానే ఉంటాయి మీ ఇంట్లో హాయిగా భార్య భర్త పిల్లలు కోడలు కొడుకులు అందరూ కూడా ధర్మబద్ధంగా ప్రేమగా శాంతిగా బ్రతకాలంటే నా ఒక్క మాట మీరు ఆచరించండి అర్థమైంది అలాగనే రెండోది ఏంటంటే మనకు కుదరలేదంటే స్త్రీకి కనుక ఈ ఈ కాలంలో మూడు రోజులు బయట ఉండవలసి వస్తే అప్పుడు కూడా వంట చేయకూడదు అంటే శాస్త్రం నిప్పును ముట్టుకోకూడదట దోషం ఏం చేస్తామండి సిటీలో ఇవి కుదరదు కదా కుదరకపోతే ఎవరైనా వంట చేసే వాళ్ళ చేత కనీసం ఆ మూడు రోజులు ఏదో రకంగా పడండి తప్ప మీరు మటుకు నిప్పుని ముట్టుకోకూడదు ఆ మూడు రోజులు చాలా డేంజరే అది వంశాన్ని నాశనం చేస్తుంది ఆ తర్వాత మనకు తెలియవా ఇవన్నీ సైంటిఫికల్గా ఏమండి ఎంత ఉంటే చాదిస్తాను నో ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫికలీ మీరు నమ్మకపోతే నేనేం చేయలేదు చెయ్యండి ఏదో రోజు కాలుతుంది మీరు కాలాలని మీకు కాలాలని నేను ఎప్పుడు కోరుకుని మీరు ప్రేమగా ఉండాలి మీరు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే నా దగ్గరకు వస్తే వాడు అలా ఉండాలని నాలాగా ఆనందంగా నాలాగంటే బట్టలు వేసుకుని ఆనందంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు కాబట్టి మీరు మీరు బాగా ఆలోచించండి విష్ణు సహస్రనామాను లలితా సహస్రనామాను మీరు కంఠస్థం చేసుకుని దాన్ని పారాయణం చేస్తూ వంట చేసి ఆ వంట చేయగానే మీరు గమనించండి దేవుడి దగ్గర పెట్టి నివేదన చేయండి చేసిన తర్వాత మీరు భోజనం చేయండి వాళ్ళందరికీ పెట్టండి మీరు భోజనం చేయండి ఆ ఆహారంలో ఒక శక్తి ఉద్భవిస్తుంది అది ప్రసాదం ఆ ప్రసాద బుద్ధితో మనస్సు భావాలు చిత్తమన్నీ మారుతుంది పూర్వం రోజుల్లో అలా చేసేవారు ఇప్పటికీ చేసే గడపలు చాలా ఉన్నాయి మనం ఉదయం లేస్తే పళ్ళుతో పళ్ళు తోకుండానే కాఫీ పాలు పట్టుకొచ్చి స్టవ్లో పెడతాం బ్రష్ నోట్లో పెట్టుకొచ్చి కాఫీ పెడతారు వాహ్ చండాలప్పనేది చండాలప్పని లేదు ఇవి అశాస్త్రీయమైనటువంటి కర్మలు ఇలాంటివన్నీ చేస్తూ వాటిని తింటూ స్వామి మీరు చెప్తున్నాం సేపు బాగుందండి తర్వాత పోతుందండి అంటే ఎందుకు పో ఇక్కడ నిలబడుతుందే చెప్పండి నిలబడడానికి ఆస్కారం కానీ అవకాశం కానీ మనం ఇస్తున్నావా లేదు కాబట్టి జ్ఞానాన్ని మనం ధారణ చేయడానికి కావలసిన అర్హత మనం పొందలేకపోతున్నాం కారణం మన క్రియల వల్ల మన భావాల వల్ల ఇక్కడ శంకర్లు అదే అంటారు కర్మోపాదం నిజమైన కర్మ నేనింత పని చేశాను ఇప్పటికీ మీకు రహస్యం చెప్తున్నాను ఆశ్రమంలో నేను భోజనం చేశాను అంటే నేను పని చేస్తే నా వల్ల ఆశ్రమానికి ఉపయోగం ఉంటేనే తింటాను ఆ రోజు ఆ రోజు ఉపయోగం లేదనుకోండి నేను మానేస్తాను నేనేదో పండు కాయోగి తినేస్తాను కాళేశ్వరం ఇప్పటికీ కూడా ఎందుకంటే శంకర్లు అన్నారంటే మనం ఆచరించాలి నా వల్ల ఆశ్రమానికి ఉపయోగం ఉంది ఒక్క వంద రూపాయలు ఉపయోగం ఉందని అంటే ఆ రోజు నేను పది రూపాయలు తినడానికి అర్హుని అంతేగా నా వల్ల ఒక క్షణం ఒక దమ్మి కూడా ఉపయోగం లేకుండా నేను పడి తిన్నాను అని అంటే నాకంటే పెద్ద దొంగ ఎవడు ఉండడు అప్పుడు నేను మాట్లాడే మాటకి విలువ ఉండదు ఈ మాట్లాడే మాటలు కూడా ఒకరోజు అబద్ధాలు అవుతాయి ఈ మాటలు కూడా ఒకరోజు మోగపోతాయి మాట్లాడలేం మనం కారణం కర్మోపాతం చిత్తం తేన వినోదయ చిత్తం ఎప్పుడైతే నిజంగా అలా బ్రతకడం నేర్చుకున్నామో నిజంగా ఆలోచించండి ఒక్క మాట ఆలోచించండి ఎవడిదైనా ఒక యాష్టిక్ ఇస్తాను కొలబద్ద ఒక జీవితం దుర్భరమైన జీవితాన్ని కొలబద్ద పెట్టి చూపిస్తాను మీకు ఒక సద్వ్యవస్థతో నడిచేటువంటి ఒక ఆనందకరమైన జీవితానికి కొలబద్ద ఇస్తాను ఈ కొలబద్దలు రెండు పెట్టుకుని మీరు చూడండి మీ ఇష్టం మీరు ఎలా బ్రతకదలుచుకున్నారో మించి ఎందుకంటే ఇలా ఉండండి అని నేను శాసించలేను వాయిస్ ఈజ్ అవర్స్ చాయిస్ ఈజ్ యవర్స్ కాబట్టి బాగా వినండి ఉదయం లేచాడు ప్రాతకాలం శుభ్రంగా పళ్ళు తోముకున్నారు అనుకోండి ఒక వ్యక్తి ఆడైనా మగైనా స్నానం చేశారు బొట్టు పెట్టుకున్నారు దేవుడి దగ్గర కూర్చున్నాడు ఒక అరగంట సేపు గంట సేపు అతనికి తోచిన పూజా విధానాన్ని చేశారు ధ్యానం చేసుకున్నారు తర్వాత ఆహారం చేసుకున్నారు తిన్నారు పారాయణం చేసుకున్నారు ఇంట్లో పని చక్క పెట్టుకున్నారు ఈ సత్సంగం చేస్తున్నారు ఆధ్యాత్మికమైన విషయాన్ని వింటున్నారు పడుకుంటున్నారు లేస్తున్నారు ఇదే సత్సంగంతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు తప్పదు లౌకికంగా మనం లోకంతో ముడిపడినా పదిమంతో తిరుగుతాం అది కూడా మిత్రుల్ని ఎంచుకోవాలి మనం ఎవరిని మిత్రులుగా ఎంచుకోవాలంటే ఎవరిని ఎంచుకుంటే నా మార్గానికి అడ్డు తగలకుండా ఉంటారో వాళ్ళని ఎంచుకోవాలి కనీసం ప్రోత్సహించేది కాకపోయినా మనల్ని విమర్శించకూడదు ఈ ఆశ్రమానికి వెళ్తుంది ఈ స్వామీ దగ్గరికి వెళ్తుంది ఈ ప్రవచనాలన్నీ వింటుంది దీనికి ఏం పోయే కాలం ఇప్పుడే దీనికి ఏం మాయ వచ్చింది ఇలా కొంతమంది మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళతోటి మనకు మిత్రత్వం అక్కర్లేదు ఒకవేళ స్వామీజీ వాళ్ళతో మిత్రత్వం అక్కర్లేదు వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే అయితే ఇంకా మరీ మంచిది అప్పుడే మన సాధనకి మించి గీటు తేలుతుంది అనమాట ఆకురాయి ఎప్పుడు కావాలండి ఆకురాయి దేనికి కావాలి పదులు పెట్టడానికి వీళ్ళు ఆకురాయలే ఉండి వీళ్ళెవరు ఆకురాయలే వాళ్ళు అంటున్నప్పటికీ కూడా మన మనస్సులో దౌర్బల్యాన్ని తెచ్చుకోకూడదు బలహీనతను అవునులే నిజమే అంటుందనుకో నిజమే కదా అనేటువంటి బలహీనత మనం తెచ్చుకోకూడదు మనం ఇంకా వాళ్ళు అనే కొద్దీ మన యొక్క సంస్కారాన్ని పెంపొందించుకునే పరమాత్మ వాళ్ళలో కూడా మార్పు తీసుకురా అని మీరు కనుక సాత్వికంగా శుద్ధమైన మనసుతో ప్రే మీ ప్రార్థనకి సమాధానం ఖచ్చితంగా ఉంటుంది ఎవరికో మనం వరుణించి నా దుఃఖాలకి నువ్వు ప్రార్థన చేయబడడం ఎందుకండి మనమే దేవుడితో మాట్లాడితే పోలే మనకు మీడియేటర్ కావాలి మళ్ళీ చెప్పండి పెళ్లికి మీడియేటర్ కావాలి చదువుకి మీడియేటర్ కావాలి అన్నిటికీ కావాలి చావుకి కావాలి పుట్టడానికి కావాలి అన్నిటికీ మీడియేటర్లు కావాలి దేవుడికి కూడా మనకు మీడియేటర్ ఎందుకండి భగవంతుడికి భక్తునికి అనుసంధానమైంది భక్తి గురువు అంటే ఎవరు తెలుసా ఒక ఆయన అడిగారు ఏమిటన్నారు జీవుణ్ణి దేవుణ్ణి కలపడానికి వారధి గురువు అన్నారు అసలు నన్ను దేవుడితో కలపవలసిన అవసరం లేదండి కలపడం విడగొట్టడం ఇవన్నీ ఏంటి విడిపోయి ఉన్నావా కాదు గురువు అంటే ఎవరు తెలుసండి జీవుడే దేవుడై ఉన్నాడు దేవుడే జీవుడు రూపంలో ఉన్నాడని తెలియజెప్పేవాడు మాత్రమే గురువు అంతే తెలియజెప్పేవాడు మాత్రమే గురువు వారది వాడు బ్రిడ్జు బ్రిటిషర్స్ కట్టిందా ఇండియా వాళ్ళు కట్టిందా దీని మీద కాలు ఇచ్చా కూలిపోతుందేమో ఇన్ని ఇన్ని అనుమానలు వారది సారది ఏం లేదు అర్థమైందండి కాబట్టి శుద్ధమైన మనస్సుతో మీరు కనుక ప్రే చేస్తే ఖచ్చితంగా మీ ప్రార్థన ఫలిస్తుంది వాళ్ళందరిలో మార్పు వస్తుంది ఎందుకండి బుద్ధుడి యొక్క కథ చెప్తాను పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసినటువంటి సిద్ధార్థుడు అతను బుద్ధుడయ్యాడు బోధిసత్వం కింద తపస్సు చేశాడు బుద్ధి వికసించింది జ్ఞాని అయ్యాడు బుద్ధుడు నడిచొస్తున్నాడు ఆ దారిలో ఒకడున్నాడు అంగులి మారుడని వాడు ఏంటంటే దారి దోపిడీ చేసి వెళ్ళే వాళ్ళందరినీ చంపడం తినడం వాడి యొక్క అంగుళీకం అంటే వాడి యొక్క అంగుళి అంటే ఈ బొటని వేలు ఉంటుంది కదండి దాన్ని నరకడం దాన్ని దండల కింద మెడలో వేసుకోవడం అంటే ఒక మెడలో ఎన్ని బొటని ఉంటాయో అంతమందిని చంపాను అందరికీ చెప్పడం అనమాట మనకి అక్కడ నుంచి వచ్చింది ఒక సామెత మాంసం తింటే తిన్నాడు ఎముకలు మెడలు వేసుకుని తిరగాలని వీడేసుకుని తిరిగాడు అనమాట మాంసం ఎముక కాదు వీడేసుకుంది ఏకంగా బొటన వేలు తిరిగాడు వీడు అంగుళి ఒక దండ ఫుల్ అయింది అనుకున్నప్పుడు రెండో దండ మొదలెడతాడు అయితే వీడు వెళ్తూ ఉంటే బుద్ధుడు కనిపిస్తున్న వాళ్ళంత దూరంలో వెళ్ళాడు బుద్ధుడు తల ఉంచుకొని నడుస్తున్నాడు ఎందుకంటే ఏదైనా క్రిములు చీమలు ఏదైనా చచ్చిపోతాయేమో అని చాలా అడుగులు అడుగేసుకుంటూ నడుస్తూ వస్తున్నాడు తల ఉంచుకునే ఉన్నాడు చంపిపోయాడు ఒక్కసారి తలపైకి చూశాడు బుద్ధుడి కళ్ళు ఒక్కసారి అంగులిమారుల్లో పరివర్తన తీసుకొచ్చినా తెలియదు ఒకసారి జడు అయిపోయాడు ఒక్కసారి జడ పదార్థంలాగైపోయాడు వాడికి ఆ కళ్ళ నుంచి అందవలసినటువంటి స్ఫూర్తి అంది పరివర్తనొచ్చింది పడేశాడు బుద్ధుడికి ప్రచారం చేసిన గొప్ప శిష్యుల్లో వాడు ప్రథముడయ్యాడు ఆఖరికి అది పరివర్తన అంటే మనం ఎవరినో కూర్చోబెట్టుకుని నువ్వు మారు నువ్వు మారు అని మనం జపం మనం శుద్ధమైన మనస్సుతో కూర్చొని కనుక సంకల్పిస్తైపోతాం నా జీవితంలో యథార్థ సంఘటన ఒకటి చెప్తాను నాకు అసలు సన్యాసులన్నా ఇదన్నా మహా కోపం మంటా చిరాకు మా అమ్మకేంటే నన్ను సన్యాసం చేయాలని విపరీతమైన కోరిక కానీ మా అమ్మ నాతో చెప్పింది చెప్పింది అప్పుడు అర్థం చేసుకునే వయస్సు కూడా కాదు ఆవిడేం చేసి తెలుసు నాతో చెప్పడం మానేసింది దేవుడి దగ్గర కూర్చుంది కళ్ళు కనపడదు హాయిగా రోజు మూడు గంటలు దేవుడి దగ్గర కూర్చునేది నా కొడుకు సన్యాసి అవ్వాలి అంటే కానీ మా అమ్మ యొక్క సంకల్ప బలం మారిచేసింది అంతే మనం శుద్ధమైన మనస్సుతో కూర్చొని ఒక్కసారి స్మరించామా ఖచ్చితంగా జరుగుతుంటుంది అర్థమైందే ఖచ్చితంగా జరుగుతుంది నా అనుభవం బుద్ధుడు అనుభవం అక్కర్లేదు మీ సొంత అనుభవం మీకు చెప్తాను మీ సొంత అనుభవం మీకు చెప్తాను ఒక తల్లిగా పిల్లాన్ని కంటుంది గమనించండి పిల్లాన్ని కలిగేటప్పుడు ప్రసవ వేదన చాలా అసలు భరించలేదు పిల్లాడంటే శిశువుని ఆ శిశువుని బయటకి తీసుకొచ్చేంత వరకు ఆవిడికి నరకంలో ఎముడితో పోరాడుతుంది ఒక్కసారి పిల్లాడి తల బయటకు వచ్చిన తర్వాత శరీరము మొండెము కాళ్ళు చేతులు అలా వదులుగా ఆ వచ్చే సమయంలో ఆవిడ స్పృహ కోల్పోతుంది ఎందుకంటే పోరాడి పోరాడి పోరాడి ఉన్న శక్తి అంతా దారపో స్పృహ కోల్పోతుంది కానీ మీరు గమనించండి ఆ శిశువుకి తల్లిపాలు ఉండదు కదండి బయటికి రాగానే ఆహారం పెట్టాలి నిజంగా మీరు బాగా ఆలోచిస్తే అప్పుడు తల్లిపాలు పెట్టరు వాళ్ళు ఆ పిల్లాడికి అప్పుడు ఆహారం ఏంటి తెలుసండి ఆ తల్లి స్పృహ కోల్పోయి ఉన్న అప్పుడు లోపల ప్రాణం కొట్టుకుంటుందట పేగు ప్రాణం నా పిల్లాడికి శిశువు ఆహారం ఉండాలి చల్లగా ఉండాలి నా శిశువు చల్లగా ఉండాలి నా శిశువు బాగుండాలి చల్లగా ఉండాలి శిశువు కూడా నా ప్రేగు కొట్టుకుంటుందట ఆ తల్లి యొక్క ఆ శుద్ధమైన సంకల్పం దానికి ఆహారం అందుతుంది అంతే తప్ప భౌతికమైన ఆహారం కానే కాదు ఆ శిశువు కూడా డెలివరీ అవ్వడానికి ఒక ఇరవై గంటలో లేకపోతే నలభై గంటల ముందు భగవంతుడు ఉపవాసం ఉంచుతాడు దాన్ని ఎందుకంటే తినేస్తే బయటికి రావడం కష్టమది మను చూసారా తింటే ఆపరేషన్ ఎలా చేయరు ఎనిమా పెట్టి మొత్తం క్లీన్ చేసి డ్రై చేసి ఎలాగైతే ఆపరేషన్కి తీసుకెళ్తారో భగవంతుడు కూడా శిశువుకి ఆహారాన్ని కట్ చేస్తాడు ఒక ఇరవై గంటల ముందే దానికి ఆహారం ఉండదు అది పోరాడి పోరాడి తన్నుకుని గింజుకుని ఆ ద్వారం నుంచి బయటకు వచ్చేదానికి పోరాడే పోరాటం ఈ తల్లి పోరాడే పోరాటం వీళ్ళిద్దరికీ కూడా పెద్ద నరక యాతనవుతుంది అది బయట పడేటప్పటికీ ఒకటి నీరస్సం దానికి ఆహారం ఉండదు ఈ ఒకటి సంకల్పమే దానికి ఆహారం ఉంటాయి మరి సంకల్పానికి ఎంత బలం ఉందని ఆలోచించండి ఒక శిశువు విషయంలో మీరు సంకల్పం చేస్తే మీరు ఏమీ ఇవ్వకపోయినా దానికి ఆహారం అందుతుందంటే మీ సంకల్పాన్ని గ్రహించి దానికి ఆహారం అందించిన వాడు సంకల్పాన్ని విని మిమ్మల్ని ఉద్ధరించలేలా చెప్పండి ఎవరికో ఆహారం ఇవ్వడానికి మీరు సంకల్పిస్తే దాన్ని విని ఆహారం పెట్టిన పరమాత్మ మీరు కనుక పరమాత్మా నన్ను ఉద్ధరించు అని ఒక్కసారి మీరు సంకల్పిస్తే పవిత్రమైన భావనతో మిమ్మల్ని ఖచ్చితంగా ఉద్ధరిస్తారు కాబట్టి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే సంప్రాప్తే మూఢజీ ధనాగమతృష్ణా సద్బుద్ధి మనసి వితృష్ణా యల్లభసే నిజ కర్మ పాతం విత వినోదయ చి భజ గోవిందం భజ గోవిందోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే